కీర్తన సంఖ్య రెండు వందల తొంభై ధర్మమున దయగావవే ఇక నిర్మలుడవు నిను నేమిరిగేమా కాయదారులము కర్మలోలులము మాయకగపడిన మనుజులము పాయపు మదమున భ్రమసే మా మనసు నీయడదగులై నిలిచీనా చాపల్యగుణము జడుల మమిటాను సంబద్ధులము పై పై కోర్కుల ప్రబలే మా బ్రతుకు ఏ పనులకు నీకెక్కీనా అతిప్రాతులము అహంకారులము సతతంబును చంచలము ताती तो नी भक्ति तति मरचे मां।